దేవా నీవే ఇన్ని చందముల స్థిరముగ మహోపకారివైతివి ఏవలనైనా నీవే కాక భువిని ఇంతటి వారలు ఇకగలరా జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములే కడగుదవు తనియక నీవే మరి వారికి బోధకుల కొందరిని కల్పింతువు మనసులోనంతలో ఒడబడిక చేసి మలయచు నీవే నిలుతువు కనుగొనీవే సుజ్ఞానమార్గము కైవసముగా కడగి ఎప్పటి నీవే యజ్ఞాది ఫలములై ఉండుదువు తడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు ఎడయక నీవే తపోమహిమలై ఎదుట తార్కాణలౌదువు ఒడలై నీవే ఇహపరములకు ఒడిగట్టి సాధింపింతువు ఆవేళ నీవే తత్వ నిర్ణయము ఆధారమునే ఏర్పరుతువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అలమేల్మంగకు పతివై శ్రీవెంకటేశ రక్షింతువు జీవులకంతర్యామివై నీవే శిష్ఠు పరిపాలింతువు